మూడు వందల డెబ్బై ఏడు మేధిని జీవులగావ మేలుకోవయ్యా నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా తగు గోపికల కన్ను తామరలు వికసించే మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా తెగువ రాక్షసులనే తిమిరము విరియగా నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ఘనదురితపు నల్ల కలువలు వికసించే మినుకు శశివర్ణుడా మేలుకోవయ్యా పనివడి వేదాలనే పక్షులెల్లా పలుకగా జనక యాశ్రిత వరలక్ష్మి కుచక్రవాకములుండుంటి రాయ మెరయు దోషారహిత మేలుకోవయ్యా పొరసి నీవు నిత్య భోగములు భోగించ నిరతి నేడు మేలుకోవయ్యా